సమస్య లేదు అలా జీవించలేకపోతున్నాను తృప్త భవిష్యామి నేను ఆనందంగా ఉండాలనేటువంటి భావనలో కలుగుతూ ఉంది ఎప్పుడైతే ఇటువంటి భావనలో కలుగుతూ ఉందో ఇటువంటి భావనలో కదులుతూ ఉందో అసంతృప్తితో నేను జీవించలేను ఈ ప్రపంచంలో దిస్ ఇస్ ది ప్రాబ్లం ఈ సమస్యని మతులు పరిష్కరించలేవు మతాలు పరిష్కరించలేవు ఎందుకో తెలుసా మతి మనకు ఉండొచ్చు కానీ ఈ మతికి ప్రపంచమే తెలుసు అంతకన్నా మించి ఏం తెలియదు ఈ ప్రపంచంలో నువ్వు ఏం చూసావో ఏం విన్నావో ఏం అనుభవాలు గడించావో అవే తెలుసు నీ మనస్సుకి కనుక నీ అనుభవాలు ఇక్కడ అవసరమే లేదు నాకి అనుభవాలున్నాయి ఇన్ని సంవత్సరాలు జీవించాను ఎట్లవే ఎందుకు నీ అనుభవాల్ని విశ్లేషిస్తే మళ్లీ అసంతృప్తి మిగుతుంది నువ్వు ఆలోచించలేదు గనక నీకు రాలేదు ఈ భావన అండర్స్టాండ్ కనుక నీ అనుభవాలకు సంబంధం లేదు నీ అనుభవాలు నీ మతి నుండి పుట్టాయి నీ మనసు నుండి పుట్టాయి సమస్య ఇక్కడ కాదు మనసుకి లేదు ఇది ప్రపంచమే ఉంది మనసులో ప్రపంచంలో సమస్య కాదు ఇది లోక సమస్య కాదు నీ మనసులో లోకమే ఉంది ఇంకేమీ లేదు కనుక మనసుల్లో నుంచి ఆలోచించి చెప్పిన వాళ్ళంతా ఏవో ఏవో చెప్పారు గాని సమస్యని పరిష్కరించే అవకాశం లేకపోయింది మతాలున్నాయి అవి కూడా లోకానికి సంబంధించినవే నువ్వు ఈ పని చేస్తే ఈ మంచి పని చేస్తే ఈ సత్కార్యం చేస్తే నువ్వు ఆ లోకం పోతావు ఈ లోకం పోతావు అని లోకాన్ని గురించి మాట్లాడిన వాళ్లే ఆ స్వర్గానికి పోతావు అక్కడ ఆనందంగా ఉంటావు చెప్పిన వాళ్లే కాని లోకం అనేది కూడాను ఏదైతే ఉందో అది నా సమస్యను పరిష్కరించలేదనేది వాళ్లకే అర్థం కాలేదు ఎందుకనేది లోక సమస్య కాదు ఒకవేళ ఈ లోకంలో ఉంటే ఇక్కడ ఏడుస్తావు ఆ లోకంలో పోతే అక్కడ ఏడుస్తావు సరేనా ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉంటే నువ్వు ఏడిస్తే సుందర చిత్ర చూడాలి ను కనుక అక్కడికి పోతే యాజ్ఞ వాళ్ళు కూడా పరాశరుడో చూడాలి ఆ ఏడుపు మాత్రం ఒక్కటే ఏడవడమే ప్రధానమైనప్పుడు ఇక్కడే ఏడిస్తే పోవాలి దానికి ప్రయాణం ఎందుకు కొట్టికటెందుకు సార్ ఇప్పుడు అర్థమవుతుందా మీకు కనుక మతులకి మతాలకే సంబంధమే లేదు ఈ విధంగా అపరిష్కృతంగా లోక సమస్య కాకుండా కేవలం నీ మీదనే కేంద్రీకరింపబడి నీలోనే ఉండేటువంటి అసంతృప్తిని పోగొట్టి నీ సమస్యకు పరిష్కారాన్ని అందించి నిన్ను కడతీర్చేటువంటి శక్తి ఎవరికైనా ఉంటే ఆ ఉన్నవి ఎవరికి అని ఆలోచన చేస్తే ఆ శక్తి ఉపనిషత్తుకే ఉంది ఇది వేదాంత వైభవం ఇది వేదాంత వైభవం అర్థమైంది ఇప్పుడు ఇంట్రొడక్షన్లో ఉపనిషత్తులకు ఎంటర్ అవుతున్నావు ఇప్పుడు ఉపనిషత్తు వచ్చింది మన ముందుకి ఖమాన్ నౌ రిపీట్ ఇప్పుడు చెప్పబోయా ఇంత ముందు ఏం చెప్పావు తృప్త భవిష్యామిటి తృప్త భవిష్యామి నిత్యతృప్త భవిష్యామి నేను తృప్తిగా ఉండాలి అనుకుంటున్నాను కావాలనుకుంటున్నాను నిత్యతృప్తిని నేను వాంఛిస్తున్నాను ఉపనిషత్తు ఒక మాట అడుగుతోంది అవునా చుట్టుగా చెప్ప సమాధానం అవునా నీకు నిత్యతృప్తి కావాలనా అవునా అంటే ఇప్పుడు నీకు లేదా లేదు ఏముంది నీకు అసంతృప్తి ఉంది ఓకే అసంతృప్తి ఉంది కాబట్టి నువ్వేం చెప్తావు అసంతృప్తి ఉంది నిత్యతృప్తి కావాలంటావు ఇంతకీ నీవు తృప్తే అసంతృప్తే ఎవరు నువ్వు నేను అసంతృప్తిని నేను అసంతృప్తిలో ఉన్నాను అనడానికి నీ దగ్గర ఆధారం ఉందే నేను అసంతృప్తిలో ఉన్నానని నువ్వు పలకడానికి నీ దగ్గర ఆధారం ఉందే ఎవరడిగేది ఈ మాట ఉపనిషత్పడతా ఉంది నేను ఏ ఆధారంతో చెప్తున్నావు నువ్వు అసంతృప్తితో ఉన్నానని ఏ దాఖలాలు ఉన్నాయి నీకు అసంతృప్తితో ఉన్నానని చెప్పడానికి అదేంటయ్యా నేను అసంతృప్తితో ఉన్నాను అదే నువ్వు విచారం చేశావు అసంతృప్తి అంటే ఏంటో చేయలేదు విచారం చేయకుండానే నేను అసంతృప్తిలో ఉన్నానని ఎట్లా చెప్తావు నువ్వు నీ సబబాయి ఇది ఈ మాట మాట్లాడ్డా ఏ చేసావా నాకు అసంతృప్తి ఉందంటున్నావే గానీ నాకు తృప్తి కావాలి అంటున్నావే గాని నాకు అసంతృప్తి ఉంది నాకు తృప్తి కావాలి ఈ అసంతృప్తి ఏంటి ఆ తృప్తి ఏమిటి రెండు కనపడేటప్పుడు వీటిని గురించి అత విచారర్తవ్య విచారం చేయాలి ఎంక్వైరీ చేయాలి ఎప్పుడన్నా చేసావా నువ్వు చేసిన దాఖలాలు ఉన్నాయా జీవితంలో విచారం చేయకుండా నేను అసంతృప్తిలో ఉన్నానని చెప్పడానికి నీకు ఆధారం ఏమి రాంగ్ కంక్లూషన్ రాంగ్ కంక్లూషన్ విచారం చేయకుండా అని ఎట్లా చెప్తావయ్యా అసంతృప్తిలో ఉన్నాను సరే మరి ఇప్పుడు చేస్తా డూఇట్ అతర్ ఫార్ ఎంతవరకు నువ్వు చేయలేదు కదా కథ విచారా కర్తవ్య ఎంక ఇప్పుడు చెయ్యి చేస్తాను సేత కావడం లేదు సార్ ఎందుకని ఎప్పుడు చేయలేదు కదా ఏ తమాష పెద్ద పెద్ద విచారాలు అవసరం లేదు ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి సాంబార్ చేయమంటే అయిపోతుంది నా పని విచారం అవసరం లేదు సాంబార్ చేయలేము తెలియదు సాంబార్ ఇంకొకరి మీద ఆధారపడి ఉంటాం సాంబార్ ఎందుకని మరో సాధ్య తెలియదు కనుక ఏ తెలియదు ఉన్నట్టుండి ఆ తహ విచారర్తవ్య విచారం చేసి అంటే చెయ్యాలనుంది కాని ఎలా చేయాలో నాకు తెలియదు ఎలా విచారం చేయాలో నాకు తెలియదు చూడు బాబు ఆ పని చేసేందుకే ఉంది ఉపనిషత్తు విచారం చేసేందుకే ఉంది నీకు తెలియదు కనుక నీకు నీవుగా విచారం చేయలేవు కాబట్టి ఎత్త స్వతహ ప్రాప్తం నీకు నువ్వుగా విచారం చేసేటువంటి అవకాశం లేదు కనుక తాస్త్రేణ బోధితవ్యం శాస్త్రం ద్వారానే బోధింపబడాలి అందుకని శాస్త్రం ఎలా విచారం చేయాలనో నీ కూడా ఉండి విచారం చేసేటువంటి మార్గాన్ని లో నిన్ను పెట్టి నీ చేత విచారం చేయిస్తుంది ఉపనిషత్ ఇప్పుడు అర్థమవుతుంది శృతి శృతిరేవ శరణమితి వేదమే ప్రమాణం వేదమే శరణ్యం ఎందుకో తెలుసా శృతి చేసే నీకు మతి చేయలేదు మాత కూడా చేయలేదు తల్లి కూడా చేయలేదు గనకనే శృతిని మాతగా స్వీకరించి శృతి మాత వేదమాత అని మనం ఆరాధిస్తూ ఉన్నాం వేదాన్ని శృతి తల్లి చేయలేనిటువంటి మేలు చేస్తూ ఉంది కనుక శృతి మాత అర్థమవుతుంది కాబట్టి నువ్వు తృప్తి పూర్ణతృప్తి నేను పూర్ణ స్వరూపుణ్ణి చూడు నువ్వు పూర్ణస్వరూపుడివి గనక కాకపోతే ఏది పొందినా ఈ ప్రపంచంలో పూర్ణస్వరూపుడివి కాలేవు బాగా అర్థం చేసుకు ఇప్పుడు గనక నువ్వు పూర్ణం కాకపోతే ఏది పొందినా పూర్ణం కాలేవు ఎందుకని అది పొందిన వాడివి అవుతావేమో కానీ కోరికలు తీర్చుకున్న వాడివి అవుతామేమో కానీ పూర్ణం కాలేవు నీకు తెలియకపోతే నువ్వే పూర్ణం उपनिषत् इपड़ू विचार नवे पूर्ण नव आनंद स्वरूप ये प्रमाण प्रूव चेयन प्रूवे आनंद स्वरूप नी आनंद दादानी आधारपा लेके पूर्ण अर्थम आ तर दाने अपहरी कृष्णुड़ गुड़ భగవంతుని కూడా లేదా శక్తి ఇది వస్తు తంత్రం దీన్నే ప్రమాణతంత్రం అంటారు ముందు ముందు మనం డిస్కస్ చేస్తాం ఉపనిషత్తులకు ఎంటర్ అయిన తర్వాత ఇవన్నీ వస్తాయి చెప్తాను నేను ఇప్పుడు విచారం చేయాలి నువ్వేంటి చెప్పేది నాకు తృప్తి కావాలి ఎందుకని నేను అసంతృప్తిలో ఉన్నాను ఉపనిషత్తు తప్పుకోవడం మాట ఎందుకని నీ చేత బలికిస్తూ ఉంది నాయన పెద్ద పెద్ద విషయాలు ఒక చిన్న మాట అడుగుతా అని చెప్పు ఫం అసి థమ్ అసి నీవు ఉన్నావు నువ్వు పోవడం నీకు ఇష్టం లేదు అవునా విచారాహ నువ్వు పోవడం ఇష్టం లేదు అంటున్నాను అవునా కాదా నేను చెప్పేది శృతి మందిరం నుంచి కాదు త్వమ్ అస్వి నువ్వు ఉన్నావు నేనున్నాను స్వామిజీ ఓకే అహం అస్మి కానీ ను పోవడం నీకు ఇష్టం లేదు అవునా చెప్పు అవును స్వామి అంటే మరణించడం నీకు ఇష్టం లేదు అవునా మరణానికి నువ్వు విరోధివి అవునా అవును స్వామి మరణం మృతం మరణం మృతం మరణానికి విరోధి ఎవరు అమృతం నువ్వెవరు ఓకే థ్యాంక్ యూ నువ్వు అమృత స్వరూపుడు సార్ అమృతం అంటే నశించినటువంటి వాడివి నశించిన వాడేవాడు అనిత్యుడా నిత్యుడా నువ్వు నిత్యం సార్ నిత్యమైన వాడు అసత్యమా ఎవరు సత్యం నువ్వు సత్యం సార్ మిస్టర్ సత్యం అండర్లైన్ చేసుకో నీ పేరేంటి సత్యం స్వామిజీ నాకు నిక్కునేమంటే బల ఇష్టం స్వామిజీ ఎందుకు ఎందుక అవును స్వామిజీ వాసుదేవరావుని పేరు పెట్టారు మా ఇంట్లో వసి ఆహా సరే సత్యం నేను పేరు పెట్టాను నీకు నిక్కునేము కా సత్ పో అది రెండు పెట్టుకో నీ ఒరిజినల్ నేము సత్యం నిక్కునేము సత్ ఓకే నెక్స్ట్ అర్థమైపోయిందా రెండు అర్థం తెలియని వాడుగా ఉండడం ఈ ప్రపంచం ఎవరికి ఇష్టం లేదు ప్రతి తెలుసుకోవాలని ఎంత తొందరగా పోతున్న పది మంది కనుక అక్కడ నిలబడి ఉన్నారనుకోండి ఎక్కడన్నా దిష్టిబొమ్మని పెట్టుకుని అక్కడ మనం పోయి ఎవరి దిష్టిబొమ్మ సార్ కలస్తారా కొడతారా చేస్తారా పడేస్తారా పోతారా ఎవరి నీకెందుకు నువ్వు పోవే తెలుసుకొని పోతా ఎందుకో తెలుసు తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత ఓకే ఫ్రెండ్కి చెప్పండి రాత్రి పడుకునేటప్పుడు ఒక్కోసారి కమైంట్ స్టడీ చేస్తూ ఉంటాం అది చిన్నప్పుడు ఒకే రూమ్లో చదువుకుంటుంటాం రే అద్భుతమైన విషయం ఉంది ఈరోజు నీకు చెప్పలే నేను రేపు ఉదయాన్ని నిద్ర లేవగానే చెప్తాను వాడు ఇంక వాడు నిద్రపోతాడేను సీక్రెట్ ఉంది నీకు రేపు ఉదయం చెప్తాను చూడాను ఇంక వాడులా పోకతా ఉంటాడు చెప్పురా చెప్పురా నేను చెప్పురా ఎందుకో తెలుసా తెలియని ప్రపంచంలో చాలా ఉండొచ్చేమో కానీ తెలియని వాడుగా ఉండడం నాకు ఇష్టం లేదు అండర్స్టాండ్ ది పాయింట్ తెలియని నాకు చాలా ఉండొచ్చు మీరు వచ్చి లాడని ఎక్కువ ఉండడు చెప్పండి సమ తె ఆయన ఎక్కడున్నాడు తెలియపోవచ్చేమో కానీ నేను తెలియనివాడుగా బ్రతకలేను ప్రపంచంలో తెలియగలవాడినిగా బ్రతకలే కాబట్టి అన్ని తెలుసుకోవాలనుకుంటూ కాబట్టి తెలియకుండా పోవడం అనేది అజ్ఞానం నువ్వు అజ్ఞానానికి విరోధి అవునా తెలియని దానికి నువ్వు తెలుసుకోవాలనేమో నేచర్ కలిగిన వాడికి కనుక తెలియనిది ఏదైతే ఉందో అది అజ్ఞానం అజ్ఞానానికి నువ్వు అండర్స్టాండ్ అజ్ఞానానికి విరోధి జ్ఞానం సార్ నువ్వు అజ్ఞానానికి విరోధి సార్ తెలియకుండా ఉండడం తెలియని వాడుగా మిగలడం నీకు ఇష్టం లేదు సార్ ఇప్పుడు ఎవరు చెప్పు నువ్వు జ్ఞానం జ్ఞానం నీకునేమా అచ్యుత్ ఇంకేంటి చెప్పు ఏడుపులో కూడా ఏడవ ఇష్టం లేదు ఏడుపులో కూడా ఏడవడం ఇష్టం లేదు ఒకవేళ ఏడుపులే మన జీవితంలో ఉంటే వేడుకలా లేకుండా ఆ ఏడవడం కూడా ఇష్టం లేదు కనుక ఏడుపు మధ్యలో మా మాట్లాడతాను ఏడ్చి మధ్యలో నా పో ఎందుకంటే మనందరికీ దుఃఖం ఉండొచ్చేమో కానీ దుఃఖపడడం మన స్వభావం కాదు ఎవరు దుఃఖపడాలని ఈ ప్రపంచంలో అనుకోవడం కాబట్టి దుఃఖ పెట్టాం ఇతరులు ఇతరులను దుఃఖ మనం కరెక్టే సిద్ధం కానీ మనం దుఃఖపడడం మనకి ఇష్టం లేదు అనిస్టే అర్థమవుతుంది కాబట్టి నువ్వు దుఃఖానికి విరోధివి అవునా లేదంటే చెప్పు బుట్టల బుట్టలు గంపల గంపలు బెట్ల బెట్ల దుఃఖం నీ మీద కుమ్మరిస్తాం స్వామి కావాలంటే పక్కింటి వాళ్ళు తీర్చాయండి స్వామి నువ్వు దుఃఖానికి విరోధి దుఃఖానికి విరోధి ఎవరో తెలుసా ఆనందం నువ్వు దుఃఖానికి విరోధి నువ్వెవరు ఆనందం అనంతం ఆనందం ఇక్కడా విషయం ఆన్ ఆన్ అయింది ఇప్పుడు ఆనంద అర్థమవుతుంది నీవు అండర్స్టాండ్ ఉండేవాడివి గాని పోవడం నీకు ఇష్టం లేదు పోవడం అనేటువంటిది మరణం దానికి నువ్వు విరోధివి కనుక నువ్వు అమృత స్వరూపుడివి అది సత్ జ్ఞాన స్వరూపుడివి చిత్ ఆనంద స్వరూపుడి ఆనందం సత్ చిత్ ఆనందం ఇప్పుడు నేను పూర్తి పేరు ఇంటి పేరుతో కూడా కలిసి సత్యదానందేరు సార్ ఇది రిజిస్టర్లో ఉండే పేరు అసలు ఒరిజినల్ ఇంకోటి కూడా ఉంది ఏంటి సత్యం జ్ఞానం అనంతం రెండవ సత్యం జ్ఞానం అనంతం ఇప్పుడు అర్థమైంది ఇది ఇది సార్ నువ్వు సత్యం జ్ఞానం అనంతం సత్తు చితు ఆనందం ఇంకెక్కడ నీకు అసంతృప్తి చెప్పు బ్రీఫ్గా మాట్లాడుతున్నాను ఈరోజు ఇంట్రడక్షన్ కనుక తర్వాత ఉపనిషత్తు వస్తుంది మన మీదకి అది వేరే విషయం అక్కడ పడుతుంది మన మీద ఒక వరదలాగా వదులుతుంది జ్ఞానం ఊరికే జస్ట్ నా ఇంట్రడక్షన్ పిల్ల కాలువలాగా వదులుతున్నా మీదకి ఇప్పుడు అర్థమైపోయిందే కనుక సత్యం జ్ఞానం అనంతం సత్తు చిత్తూ ఆనందం ఇది నీ లక్షణాలు సార్ ఇవి నీవే ఈ లక్షణాలు నీవే ఎవరేవో కాదు ఈ లక్షణాలు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఓహో అయమాత్మ బ్రహ్మ ఈ ఆత్మనండి బ్రహ్మ బ్రహ్మ లక్షణాలు సత్యం జ్ఞానం అనంతం అయితే ఆ లక్షణాలు ఇవే నీవే నీ దగ్గర నువ్వెవే ఇప్పుడు అర్థమవుతుంది నీవే ఆ లక్షణాలు ఎవరేవో కావు నీవే నువ్వే సత్యం నువ్వే జ్ఞానం నువ్వే అనంతం ఇప్పుడు విచారం చేస్తే నీకు అర్థం అవుతా తృప్తి ఇంకేందో అసంతృప్తి ఎక్కడుందో చెప్పు నువ్వు సత్యమైనప్పుడు సత్యం అంటే ఏంది కాలత్ర దిష్టి మూడు కాలాల్లో ఉండేవాడివి ఏదైనా నశించిపోతూ ఉంటే కదా నీకు అసంతృప్తి జ్ఞానం నువ్వు జ్ఞానస్వరూపుడివి ఏదైనా తెలియకపోతే కదా నీకు అసంతృప్తి నువ్వు ఆనందం ఆనంద స్వరూపుడివి ఆనందం అసంతృప్తి ఏంటి మళ్ళీ అర్థమవుతుంది నీ అసంతృప్తి అవకాశమే లేదు ఆధారమే లేదు నువ్వు నిత్యతృప్తోహం నిత్యతృప్తీ నీవు నిత్యతృప్తుడివి నిత్యతృప్తూహం అహం నిత్యతృప్త నేను నిత్యతృప్తుడిని నువ్వు నిత్యతృప్తుడివి ఆమె నిత్యతృప్తురాలు కాండెవరు ఇంకేంటి తృప్త భవిష్యామి తీసే తృప్తూహం నేను తృప్తినిదేనా స్వామిజీనాదే అదే స్వామిజీ తృప్తి నేనే అయినప్పుడు తృప్త భవిష్యామని ఎందుకు అడుగుతున్నాను స్వామిజీ తృప్తి నేనే అయినప్పుడు తృప్తి కావాలని ఎందుకు అడుగుతున్నాను తెలియక సార్ నీవు అది అని తెలియక తెలియకపోవడం చేత ఇప్పుడు అర్థమైంది తెలియకపోవడం ఏంటి అజ్ఞానం ఇప్పుడు అర్థమైంది సమస్య ఏంట వస్తువు లేకపోవడం కాదు సమస్య వస్తువు ఉన్నట్టు తెలియకపోవడం సమస్య అజ్ఞానం సమస్య అజ్ఞానం ఎప్పుడైతే సమస్య అయిందో పరిష్కారం मोक्ष ज्ञा वोक्षडमे नी पे साधं उन्दे इनक अर्थं कावाले अर्थम मोक्षा ज्ञाना मोक्ष ज्ञामें అజ్ఞానాన్ని పోని ఉపనిషత్తు చేస్తాతు ఉపనిషత్తు షదుల్ షదుల్ ధాతువు షదుల్ ధాతువు ఏంటి సదుల్ రే విశరణ గచ్చ అవసాధనేషు విసరణేంటి ఫినిష్ అజ్ఞానాన్ని శిథిలీకరో శిథిలీకరోతి దాన్ని శిథిలం చేస్తూ పోతుంది ఎవరు ఉపనిషత్తు సరేనా ఈ ఉపనిషత్తులు వెయ్యికి పైగా ఉన్నాయి ఉపనిషత్తులు వెయ్యికి పైగా కాని మనకు నూట ఎనిమిది లభ్యమవుతూ ఉన్నాయి ఈరోజు ఈ నూట ఎనిమిదిలో పది ఉపనిషత్తులు ప్రాచుర్యాన్ని పొందే ఆచార్యులు భాష్యాలు రచించారు అవే ఈశా కేన కఠ ప్రశ్న ముండక మాండుక్య ఐత్రియ తైత్రీయ బ్రహదారణిక చాంద ఈ ఉపనిషత్తుల్లో కొన్నిటి మీకు నేను గ్రంథ రూపేణ వాటిని రచించి మీకు అందించాను కొన్ని ఇక్కడ డిస్కస్ చేశాను కాబట్టి వేదాల్లో చివరిన ఈ ఉపనిషత్తులు ఉంటాయి కాబట్టి ప్రతి వేదంలో సంహితలు బ్రాహ్మణాలు ఆరణ్యకాలను ఉంటాయి అవి మనం చూస్తాం రేపు రెండు కాబట్టి చివరి భాగంలో ఆరణ్యకాలలో వచ్చేటువంటివి ఉపనిషత్తులు యజుర్వేదంలో రెండు శాఖలు శుక్ల యజుర్వేదము కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదం దక్షిణ భారతదేశంలో ఎక్కువ దాన్ని అధ్యయనం చేస్తారు కృష్ణ యజుర్వేదాన్ని ఐ మీన్ ఉత్తర భారతదేశంలో కృష్ణ యజుర్వేదాన్ని మనం అధ్యయనం చేస్తాం దక్షిణ భారతదేశం కృష్ణ యజుర్వేదాన్ని ఎక్కువగా మనం దక్షిణాదిలో అధ్యయనం చేస్తాం ఉత్తర భారతదేశంలో శుక్ల యజుర్వేదం అధ్యయనం అది శుక్ల యజస్సు ఇది కృష్ణ యజస్సు ఈ కృష్ణ యజుర్వేదంలో దశోపనిషత్తులో అద్భుతమైన రెండు ఉపనిషత్తులు ఇందులోనే ఉన్నాయి కృష్ణ యజుర్వేదంలో ఒకటి కఠోపనిషత్తు రెండవది తైత్రీయోపనిషత్తు కఠోపనిషత్తు ఒక ఐదు నెలల మనం ఇక్కడ చెప్పుకున్నాం పూర్ణంగా కాబట్టి కఠోపనిషత్తు మీకు నేను చెప్పడం జరిగింది కృష్ణ యజుర్వేదంలో తైతిరీయ ఉపనిషత్తు కనుక ఇప్పుడు చెబితే కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి రెండు ఉపనిషత్తును కూడాను మనం అధ్యయనం చేసిన వాళ్ళం అవుతాం ఇది తైత్రీయ ఉపనిషత్తు శంకరాచార్యుల ఉపనిషత్తులకు భాష్యాలు రాశారు గాని మొదట రాసిన భాష్యం తైత్రీయ భాష్యం ఆయన మొదట ఈశావాశ్యం కాదు భాష్యం రాసింది మొట్టమొదట తైత్రీయ ఉపనిషత్తుకు రాశాడు దానికి కారణం కూడా ఉండొచ్చు ఎందుకంటే ఆ రోజుల్లో ఆయనది యజుశాఖ కృష్ణ యజుర్వేదం కాబట్టి ఆయన శాఖ గనక అంటే ఒక్కొక్కరు ఇప్పుడు నేను యజుశాఖ అధ్యాయుని అండి సామశాఖ అధ్యాయుని అంటే మొత్తం వేదాన్ని నోట్లో పెట్టుకొని అందరూ రాలేరు ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖని అధ్యయనం చేశారు ఆ విధంగా అందిస్తూ వచ్చారు బుక్స్ లేవు గనక అట్లా మనకు వేదాలు వచ్చాయి కాబట్టి యజుశాఖాధ్యాయ ఆయన కృష్ణ యజుర్వేదం గనక కృష్ణ యజుర్వేదంలో ఉండడం వల్ల కారణం ఏదో ఈ తైత్రేయానికి మొదట భాష్యం రాశారు వాస్తవానికి తైత్రేయానికి ఉన్నంత ప్రాచుర్యం దీనిని అధ్యయనం చేసినట్టుగా ఇంకెక్కడా ఇంకొక ఉపనిషత్తుని అధ్యయనం చేసినట్టుగా మనం చూడం ఇప్పుడు మీరు వింటూ ఉంటారు ఉపనిషత్తు మన ఋత్విక్కులు చెప్పేటంతా అవన్నీ ఇవే తైత్రీయమే ఈ మొత్తం పూర్తి అయ్యేటప్పటికీ మీరు కూడా ఆ విధంగా తయారైపోతారు అంతే ఇంకేమి లేదు చక్కగా స్వరయుక్తంగా వేదం పలికేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది ఇదే తైతరేయం యాజ్ఞవల్కుడు గురు వైశంపైన మహర్షి ఎందుకో శిష్యుడి విషయంలో ఒకప్పుడు వెళితి చెందాడు ఆ మాత్రం ఏ గురువుకైనా ఉంటుంది అనుభూతి ఆయనకి కూడా గెలిగి ఎందుకో కాస్త విసుగేసింది ఏ కారణం వదిలేదు చూడండి శిష్యుడు సామాన్యుడు కాదు యాగ్నివర్కుడు అప్పుడు ఒకరోజు పిలిచి అబ్బాయిట్రా నీ శిష్యరిక నాకు వద్ద ఎందుకని నా గుండె నీతోనే బద్దలయ్యేటట్టుంది నువ్వు వెళ్ళిపో నాకు అవసరం లేదు ప్లీజ్ గో ఎవరు గురు యాగ్నివర్క మహర్షి అన్నాడు అట్లాగే వెళుతాను కురిదేవా వెళ్ళొస్తా పోతున్నాడు కమ్హియర్ వెళుతూ వెళుతూ నా దుప్పటి ఎత్తుకొని పోతాయి నా సూటికేసి ఎత్తుకొని పోతుంది నేను ఎక్కడ ఎత్తుకుని పోయానయ్యా ఒట్టి చేద్దాను ఏ ఏ జ్ఞానాన్నైతే నేను బోధించానో దేనిని నువ్వు ధనం పెట్టి కొనలేవో ఆ జ్ఞానాన్ని కక్కేసిపో నన్ను వదిలిపెట్టిపోతున్నావు నా జ్ఞానాన్ని కక్క వెంటనే యాజ్ఞవర్కుడు కక్కడం ఎట్లా అర్థం కాలేదు అప్పుడేమో హాస్పిటల్స్ లేవు పోతే ఏదైనా మెడిసిన్ ఇచ్చి ఉండేవాళ్ళేమో వెంటనే ఆయన ఒక హంస రూపాన్ని ధరించి హంస రూపాన్ని ధరించి వంతి చేసేసే వినడానికి అట్లుంటాయి కానీ చాలా అంతరార్థాలు ఇవి అది వేద భాషను మనం అర్థం చేసుకుంటూ పోవాలి ఎందుకంటే కథ ముఖ్యం కాదు సంఘటన ముఖ్యం కాదు దాని వెనకుండేటువంటి జ్ఞానం ప్రధానమైనటువంటి విషయం వంతి చేసేసుకున్నాడు పోయాడు ఆయన ఈయన గురువు అన్నాడు మిగతా శిష్యుల్ని పిలిచి అబ్బాయి ఎట్లండి మిగతా వాళ్ళంతా వచ్చారు మీరే ఏడ్చారు గాని అది కథ కానీ ఏది ఆయన ఏదైతే వంతి చేసేసాడో జ్ఞానం దాన్ని తినేంటరా వీళ్ళకేం చేయాలర్థం కాదు ఎందుకంటే ఆయన హంసరూపంలో వాంతి చేశాడు వీడిప్పుడు దాన్ని తినాలంటే ఏం చేయాలి వీడు పక్షులైనారు తిత్తిరి పక్షులు అవి తిత్తిరి పక్షులు తిత్తిరి పక్షులంటే ఇప్పుడు మన పిచ్చుకలు చెప్పడానికి లేదు గాని ఊర పిచ్చుకా పిచ్చుకా ఇంటుండగా అలాంటివి ఎందుకంటే ఉపనిషత్తు కాలం అవి ఇంతవరకు మానవులు వాటిని ఉంచుతారని నాకు ధైర్యం లేదు చెప్పడానికి ఉన్నాయో పోయినాయో ఏమో నేను ఆ జంతువు శాస్త్రాన్ని ఏమి అధ్యయనం చేయలేదు కనుక ఈ పిచ్చుకొలే అవి కావచ్చు కాకపోవచ్చు కానీ ఇలాంటివి ఇవా అర్థమవుతుండే ఇప్పుడు మన పిచ్చుకొలు ఊర పిచ్చుకొలే ఆ పిచ్చుకొల్లాగా ఉంటాయి తిత్తిరి పక్షులు అంటారు ఇవే కావచ్చు ఇవి కాకుండా పోవచ్చు ఆ రూపంలో తయారయ్యి అక్కడ వాంతి చేసినటువంటి జ్ఞానాన్ని వీళ్ళు తీసేసుకున్నారు అర్థమైంది మర్షి ఏంటంటే ఆ తర్వాత ఆయన పెడతాడు చెప్తాను మీకు ఆయన వాంతి చేసుకోవడం ఏంటి తిన్న వస్తువుని వాంతి చేసుకుంటారు బాగా అర్థం చేసుకు పిజ్జా తినేసి వచ్చారు వాంతి అయిపోయి వంతి అయ్యేదాన్ని పిజ్జా అంటారు మరి ఇది జ్ఞానం ఎట్లా వాంతి చేసుకునేది అర్థమవుతుంది కాబట్టి ఎట్లాగైతే పెద్ద కడుపులోకి పోతే కడుపులో నుంచి వాంతి చేసుకుంటున్నామో కడుపులో నుంచి బయటకు వస్తూ ఉందో జ్ఞానం అనేటువంటిది కడుపులోకి పోయిందే కడుపులోకి పోతే చోట్ల నువ్వు తినేవా జ్ఞానం లే బుద్ధిలోకి పోయింది ఎక్కడికి వెళ్ళింది బుద్ధిలోకి వెళ్ళింది అక్కడి నుంచి జరిగింది వాంతి కాబట్టి బుద్ధిలో నుంచి వచ్చింది బుద్ధిలో నుంచి వచ్చింది అంటే ఏ జ్ఞానాన్ని అయితే తాను గ్రహించాడో దాన్ని కక్కేసిపోరా అంటే ఏంటంటే మనం కూడా అంటుంటాం ఏరా ఈ పొద్దున్న చెప్తావా లేదా నిన్న చెప్తానన్నావు ఏమైపోయింది ఆ విషయం చెప్తానులేమా బా ఈ రోజన్నా కక్కేరా దాన్ని బయట ఇప్పుడు మనం అంటాం వాడు ఎందుకు చెప్పడం రాని నేను కక్కిస్తాను వాడి అంటే ఏమని ఉప్మా కక్కిస్తామని అర్థం మాట ఉందా ఈ అది కక్కడం ఏంటండే మాన్స్ చేసుకోవడం ఏదండే తొండగా ఇదిగో ఇది కక్కిస్తానండి వాడి దగ్గర ఆ మాట అంటాం చూసారా ఇది అందువల్ల ఏదైతే గురువు దగ్గర యాజ్ఞవల్కుడు గ్రహించాడో ఆ జ్ఞానాన్ని అందించాడు శిష్యుల్ని అందుకోమన్నాడు ఎందుకంటే ఇది లెవల్ ఆఫ్ లెర్నింగ్ వెరీ ఇంపార్టెంట్ గురువుకుండే జ్ఞానాన్ని ఆయన అనుకున్నాడు ఈ చిన్న చిన్న వాళ్ళు వీళ్ళకేం జ్ఞానం లేదు అంతంత మాత్రంగానే ఉండదు కాబట్టి నేను బోధిస్తే భయపడుతూ అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోరో వీడు మంచి కుర్రాడు వీడు బాగా బోధిస్తాడు యాజ్ఞవర్కుడు ఎందుకని నేను అందించిన జ్ఞానాన్ని వాళ్లకి ఇంకా బాగా అందిస్తాడు వాళ్ళు అందుకుంటారనే ఉద్దేశం చేత కక్కేయరా వీడిని మింగేయటరా వీడు తిత్తిరి పక్షులయ్యారా అది అక్కడేమో హంస రూపం హంస ఎందుకో తెలుసా నీళ్లను వదిలిపెట్టి పాలన తీసుకునేది అజ్ఞానాన్ని వదిలిపెట్టి జ్ఞానాన్ని తీసుకునేవాడు యాజ్ఞవల్కుడు ఇవి తిత్తిరి పక్షులు తిత్తిరి పక్షులు పిచ్చులు చూసారా చక్కన పడుతుంది చక్కన కతుంది ఆ ఉండాలి అంతేగాని గేదెలాగా పోయి కూర్చుంటే వాంతి చేసిన దాన్ని గత లేచేటప్పుడు గేదే అదే పిచ్చుకనుకో అంటే అంత యాక్టివ్ ఉండాలి అంత ఉత్సాహంగా ఉండాలి అర్థమవుతుంది అని చెప్పడానికి తిత్తిరి లేకపోతే ఏదైనా మింగడమే కదా గేదైపో అంటే గేదైపో గేదైపోయిన తర్వాత మింగడం కష్టమే మింగడానికి కూడా కొద్దిసేపు ఆలోచిస్తుంది గేదే మింగిన తర్వాత రావడానికి ఆలోచిస్తుంది కానీ తిత్తిరి పక్షులట్టు కాదు అందులో పిచ్చుకొని పట్టుకొని ఉండి మనం అది దొరికినట్టే ఉంటుంది చొర్రు నడిపోతుంది పోయితే అర్థం అవుతుంది అందువల్ల తిత్తిరి పక్షులు కాబట్టి అందించేవాడు హంసాయుండాలి అయి ఉండాలి అందుకునేవాళ్ళు తిత్తిరి పక్షుల్లాగా అంత యాక్టివ్గా ఉత్సాహపూరితంగా లఘుగా విషయాన్ని అందుకునే వాళ్ళు ఉండాలి అతి ఉద్దేశం తరువాత యాజ్ఞవర్కుడు ఏమయ్యాడు ఈయన ఇక్కడి నుంచి బయలుదేరి సూర్యుడి దగ్గర పోయాడు ఇక్కడ సూర్యుడు అయ్యా నా గురువు కృష్ణయజుర్వేదాన్ని నాకు బోధించాడు అది వాంతి చేసామన్నా నేను అంటే చెప్పేశాను నీ దగ్గర కూర్చాను నా కూర్చో నీకు శుక్ల యజుర్వేదాన్ని నేను చెప్తా చూసారా ఏమో నాకు అనిపిస్తుంది అంతకు పూర్వం శుక్ల యజుర్వేదం ప్రాచుర్యంలో ఉన్నట్టుగా లేదు ఎవరు ఎవరికి చెప్పినట్టుగా మనం వినం ఫస్ట్ టైం యాజ్ఞవల్కుడికి సూర్యుడు చెప్తాడు శుక్ల యజుర్వేదం ఆ విధంగా శుక్ల యజుర్వేదం బయటొచ్చింది అంతకుముందు కృష్ణ యజుర్వేదం ఉంది బాగా ప్రాచుర్యంలో ఏమో దీనదయాలు ప్రేమసాగరుడైనటువంటి ఆ గురువు యొక్క అభిప్రాయం వీడిని ఇక్కడి నుంచి కనుక పంపిస్తే వీళ్ళకి ఇది ఇచ్చేసి సూర్యుడి దగ్గరకు పోయి శుక్ల యజుర్వేదాన్ని కూడా తీసుకొని వస్తాడు అది కూడా ప్రపంచానికి పోతుంది అని ఆయన భావన కావచ్చు ఎందుకంటే మహాత్ముల్ని ఒక కోణంలో నుంచి మనం ఊహించలేము ఈ విధంగా శుక్ల యజుర్వేదం వచ్చింది కృష్ణ యజుర్వేదం ఇదిగో ఇట్లా వచ్చింది ఇప్పుడు ఏ తిత్తిరి పక్షులు యాజ్ఞవల్కుడు అందించిన ప్రసాదాన్ని గ్రహించడం జరిగిందో ఇవి మాట్లాడడం మొదలుపెట్టాయి శిక్షాశ్యామ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు తెరవబోకండి వర్ణస్వర మాత్రాబలం సామసంతాన ఇత్యుక్త శీక్షాధ్యాయ అది తర్వాత వస్తా చెప్తాను ఇదంతా స్వరయుక్తంగా మీకు చెప్తాను మీరు నేర్చుకుంటారు గాని ఈ తిత్తిడి పక్షులు బోధించాయి తిత్తిరి పక్షులు బోధించిన జ్ఞానం గనక ఈ ఉపనిషత్తు తైతిరేయ ఉపనిషత్తు తైతిరేయ ఉపనిషత్తు ఇట్లా వచ్చింది తిత్తిరి పక్షులు బోధించడం వల్ల ఈ తైతిరేయ ఉపనిషత్తులో ప్రధానంగా మూడు అధ్యాయాలు వాస్తవానికి నాలుగు అధ్యాయాలు మూడు అధ్యాయాలు జనకు వీటిని వల్లి అంటారు ఒక్కొక్కదాన్ని మొదటిది శిక్షావల్లి రెండవది ఆనందవల్లి మూడవది భృగువల్లి దీన్ని బ్రహ్మవల్లి బ్రహ్మానందవల్లి అని కూడా అంటారు రెండవదాన్ని ఆనందవల్లి బ్రహ్మానందవల్లి అంతా ఒకటే శిక్షావల్లి ఆనందవల్లి భృగువల్లి ఇవి మూడు అధ్యాయాలు నాలుగవది ఒకటి ఉంది అని అది మహానారాయణ ఉపనిషత్తు అది కూడా దీంట్లోదే తైత్రీయ కనుక తైత్రీయ ఉపనిషత్తు అంటే అర్థం చేసుకోండి భృగువల్లి ఆనందవల్లి భృగువల్లి ఆనందవల్లి శిక్షావల్లి ఈ కనుక శిక్షావల్లితో ప్రారంభం అవుతుంది రెండవది ఆనందవల్లి మూడవది భృగవల్లి ఇది తైత్రీ ఉపనిషత్తు ఈ అరణ్యకంలోనే నాలుగవది కూడా ఉంది దాన్ని యాజ్నికి అంటారు ఎందుకంటే యజ్ఞ సంబంధమైనటువంటి మంత్రాలు చాలా ఉన్నాయి అందులో అదే మహానారాయణ ఉపనిషత్తు అంటారు నారాయణ సూక్తం అందులోనే ఉంది సంధ్యావందనం కూడా అందులోనే ఉంది మంత్రపుష్పం కూడా అందులోనే ఉంది ఉపయుక్తమైనటువంటి మంత్రాలు చాలా ఉన్నాయి అది యాజ్ఞికి ఫోర్త్ పార్ట్ అది కూడా మీకు చెప్తాను ఇది తర్వాత ఎందుకంటే నిత్యం మనం మీకు తెలియకుండా పూజలు చెప్తున్నాయి కూడా అక్కడే ఉన్నాయి సంధ్యావందనం కూడా అక్కడే ఉంది అర్థమవుతుంది మహానారాయణ ఉపనిషత్తు మంత్రపుష్పం ఇవన్నీ కూడా మీకు అక్కడనే ఉంటాయి ఇవన్నీ కూడా ఇది అయిన తర్వాత నేను చెప్తాను ఉపనిషత్తు అయిన తర్వాత కాబట్టి ఉపనిషత్తులో శిక్షావల్లి ఆనందవల్లి భృగువల్లి ఇప్పుడు మనం అధ్యయనం చేసేది ఈ నెల శిక్షావల్లి తర్వాత భృగువల్లి ఆనందవల్లి భృగువల్లి వస్తాయి వినండి శిక్షావల్లి మనకు ఒక శిక్షణ నిచ్చేస్తుంది దేనికో తెలుసా ఆనందవల్లి భృగువల్లిని అందుకోవడానికి ఏదైతే నిత్యతృప్త ఆనంద స్వరూపం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని అంటున్నామో ఇవన్నీ కూడాను ప్లీజ్ ఆనందవల్లి నుంచి స్టార్ట్ అవుతాయి రెండవదాని నుంచి అందువల్ల ఆనందవల్లిలో ఫస్టే బ్రహ్మవిదాప్నవోతిపరం బ్రహ్మవిత ఆప్నోతిపరం బ్రహ్మవిత బ్రహ్మయువ భవతి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఎత్తుకోవడమే ఉపనిషత్తు బ్రహ్మజ్ఞానం జ్ఞానకాండ కానీ మొదటిది ఉంది ఇది కర్మకాండ కర్మకాండ అంటే ఇది ఉపాసనకు సంబంధించింది ఇది శిక్షావల్లి ఇది చాలా ప్రధానమైంది ఎందుకో తెలుసా ఈ శిక్షావల్లిలో విద్యార్జన ఎట్లా చేయాలి వేదాన్ని ఎట్లా పఠించాలి ఇవన్నీ ఇందులో ఉన్నాయి అంతేకాదు వివిధములైనటువంటి ఉపాసనలు ఉన్నాయి ప్రణవధ్యానం ఇక్కడే ఉంది అవహంతి హోమం ఇక్కడే ఉంది ఇవన్నీ ఇందులో వస్తాయి మీకు ఉపాసనలు ధ్యాన ధ్యానాలు అవన్నీ కూడా వస్తాయి వీటితో పాటుగా సత్యం వద ధర్మంచర ఇటువంటి అద్భుతమైనటువంటి మంత్రాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అటువంటి మహా సూక్తులంతా కూడాను మహిమాన్వితమైనటువంటి తేజవంతమైనటువంటి విషయాలన్నీ కూడాను ఈ శిక్షావల్లిలోనే ఉన్నాయి కనుక ఈ పన్నెండు రోజులు మనం అధ్యయనం చేసేది శిక్షావల్లి మాత్రమే బాగా అర్థం చేసుకోండి బ్రహ్మజ్ఞానం ఆత్మతత్వం ఆనందవల్లి నుంచి స్టార్ట్ అవుతుంది స్వామిజీ అక్కడి నుంచి స్టార్ట్ చేయకూడదా చేయొచ్చు ఉపయోగం లేదు కనుక ఎందుకని ఇది కాందే అది లాభం లేదు సార్ ఎందుకో తెలుసా అంతఃకరణ శుద్ధి లేనిదే అంతఃకరణ నైశ్చల్యం లేనిదే జ్ఞానం గురు ఇచ్చిన అర్థం కాదు ఇది మీకు తెలుసు మన హృదయం ప్రశాంతంగా పవిత్రంగా ఆనందంగా ఉండి విషయాన్ని అందుకోవాలంటే దానికి కావలసిన సాధనలు ప్రణవ ధ్యానాలు అవన్నీ కూడాను సాధన పరంగా ఉండేటివంతా ఇక్కడ తెలుస్తాయి అది సిద్ధం జ్ఞానాత్మోక్షం ఇది సిద్ధం జ్ఞానాథ మోక్షాయితే సిద్ధం అది సిద్ధ వస్తు అక్కడ నువ్వు చేసేది ఏమీ లేదు వినడమే జ్ఞానం కలిగిపోతుంది అలా వింటే జ్ఞానం కలగడానికి అంతఃకరణ ఎట్లా ఉండాల అంతఃకరణ శుద్ధి అదంతా ఇక్కడ జరుగుతుంది శిక్షావల్లిలో ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి శిక్షావల్లి చాలా ఇంపార్టెంట్ అని ఉద్దేశం మన మనసును పవిత్రం చేస్తుంది పునీతం చేస్తుంది ఎందుకో తెలుసా జ్ఞానాన్ని పొందడం తేలికే కానీ జ్ఞానాన్ని పొందడానికి ఏ బుద్ధి అయితే మన దగ్గర అనుగుణంగా ఉందో ఇది అనేక పొరపాట్లు చేసి వచ్చినటువంటి బుద్ధి వీటి వెనక గ్రహపాట్లుండాయి వీటి వెనక సంచిత కర్మలు ఉన్నాయి వీటి వెనక రాగద్వేషాలు ఉండాయి మలిన పూరితంగా ఉంది మల దోషాలు ఉండాయి ఇది దాన్ని అందుకోవడానికి పనికిరాదు గనక దీనిని శుద్ధి చేయడం ఇదంతా శిక్షావళిలో జరుగుతుంది శుద్ధి చేయలేదనుకోండి ఇచ్చిన జార వేసుకోవచ్చు బై మిస్టేక్ బై మిస్టేక్ ఒక అతను కూర్చొని బాధపడుతూ ఉంటే దారిని ఒక సాధు వెళుతూ నాయన ఎందుకు అలా బాధపడుతున్నావు కారణం ఏంటని ఏ మహాత్మా నా జీవితంలో ఒకటే లక్ష్యం ఉన్నింది కానీ దాన్ని సాధించే యోగ్యత ఉందో లేదో నాకు అర్థం కాలేదు ఇప్పటి పొందలేకపోతున్నాను ఏంటని నేను కోటేశ్వరుని కావాలి బోర్ని ఏడుస్తూ నేను కోటేశ్వరుని కావాలి ఇంతవరకు చేశాను ఈ ప్రయత్నాలు ఫలించలేదు ఇంకా రాబోయేటివి ఏం పనిస్తాయో కూడా నాకు అర్థం కావడం లేదు అంతే మన వ్యవహారమే కోరికలు ఇంతవరకు తీరాయి ఏవి సుఖాన్ని ఇవ్వలేదు ఇంకా తీరబోయేటువంటి ఏవిస్తాయో తెలియ ఇదే అని అంటే పాపం ఆయన మనసు కరిగి నాయనా మరి కోటేశ్వరుడు కావాలంటే నీ దగ్గర ఎంత ఉంది పెట్టుబడి ఉన్న పెట్టుబడి అంత అయిపోయింది కొద్దిగా ఉంది ఇంకేంలా ఉంది మరి దాంతో కోటీశ్వరుడు ఎట్లవుతావు కానీ కోటీశ్వరుడు కావాలి నేను మీ పాదాలు పట్టుకుంటున్నా ఏదో ఒకటి చెప్పండి అని అప్పుడు ఆయన ఒక తమాష చే నీకొకటి చెప్తా ఇదిగో ఒక టచ్ స్టోన్ ఉంది సరేనా అది ఎక్కడ దొరుకుతుందో చెప్తా అది గనక దొరికిందని నీకో స్పర్శవేదిలాగా ఇదిగో దేన్ని నువ్వు టచ్ చేసినా అది బంగారైపో ఏ లోహాన్ని టచ్ చేసినా బంగారైపోదు ఇంక నువ్వు కొనుక్కోవలసింది ఇనువే ఎందుకని కష్టం లేదు పెట్టుబడి లేదు దొరుకుతుంది ఇదే కదా కావాలా ఓకే గురుదేవా చెప్పండి గురిదేవా అని పాదాలు పట్టుకుంటే నైనా చెప్తా కానీ ఒక్కటి ను అరేబియా సముద్రం దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఇది ఉండేది ఉన్న ఆస్తులు అమ్మేసి లేదు బ్యాంకులో పెట్టేసి ఎందుకని బ్యాంకులు ఎట్లాగో పోతాయి కనుక ఇది కూడా పోతే ఆడబెట్టేసి పోతా కనుక ఓకే చెప్తా నాయన ఇదిగో అక్కడికి వెళ్తే ఫలానా స్పాట్ సముద్రం దగ్గర కూడా ఫలానా స్పాట్ అక్కడికి వెళ్ళాలి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 మరి గురిదే అలా పట్టుకుంటా